పరిశుద్ధ భగవ తండ్రి మీ పొందాలను అయిన మహామత రఘదేవం మీకే కృతజ్ఞతలు వేస్తాయా ఈ యొక్క దినమంతా మీ యొక్క సాం చేతి అర్పించి యొక్క సాయంత్రం సమయ ప్రభావం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించండి మార్చారు మీరు అనుగ్రహించిన యొక్క మీకు ఎంతో పొందనాలు కృతజ్ఞత అర్పించుకుంటున్నాం తండ్రి మా మాట్లాడండి మా జీవితాలు తయారు చేయండి అనేకలు యొక్క సత్యాలను గ్రహించి వాటి ప్రకారంగా తన్మల్ని జీవించాలా ప్రభా మేము కేవలం బిన్నే కాకుండా ప్రభా బిన్నీ ప్రకటించే వారిగా తయారు చేయమని ప్రార్థిస్తుంటండి ముఖ్యంగా తనమని మీ రాకంతో సమీపంలో ఉంటుండగా మేమందరం మీ యొక్క గ్రహించాలా సో గ్రహించాలా వాటి ప్రకారంగా జీవించాలా మరి మీ బిడలతో మళ్ళీ మీరు ఎంతగానో ప్రేమించి వీటన్నిటిని మీరు బయలుపరుస్తారు ఎందుకంటే ప్రభావ ఒక పని మాకు అప్పగించబడింది ఆ పని మేము కొనసాగించుకొని మా కాలంలో అది ముగించుకోవాలా మీరు అక్కడ బహు సమీపం ఉందని మేము కాబట్టి నేను మీ ఇతర తరగతిగా మేము మా పనులు ముగించుకోవాలా ప్రభా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రకటన గ్రంథంలోని అనేక ప్రవచనాలు మీరు మాకు బయలుపరుస్తున్నందుకు మీకు ఎంతో బంధనాన్ని దాని గ్రంథంలోని కూడా మీ అనేకమని చూపిస్తున్నారు ప్రభు అవి కూడా మేము గ్రహించలేగనా తండ్రి వాటిని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించలాగా వాటిని ధ్యానించలాగా ఒక పరీక్షకి సిద్ధపడినట్టుగా మేము సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరీక్షకు పోయి వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి నిర్లక్ష్యం ఉండదు ప్రభావ కానీ పరీక్ష పోని వాడు ఉంటాడు ప్రభ చదివి మర్చిపోతూ ఉంటాడు అద్దంలో చూసుకొని అటు తరలిపోతూ ఉంటారు మేము అట్లా ఉండడానికి వీల్లేదు ప్రభ వీటన్నిటినీ గ్రహించాలా జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా వాటిని గ్రహించి అనేకులకు చెప్పాలా ప్రభ మా జీవితాంతం వీటిని మేము ప్రకటించాల ప్రభావ అటువంటి కృపభాగ్యాన్ని మాకు అనుగ్రించమని ఏ సుక్రీస్తు రాన ప్రార్థిస్తున్నాం తండ్రి మనం ఈ ఉదయకాలము ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయాన్ని ఆరంభించుకున్నాం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్నది ఏంటంటే ఆరవ అధ్యాయము తీర్పు ఏ రీతి ఉండబోతుంది అని హెచ్చరిక వార్నింగ్ లాగా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం ఆరవ అధ్యయనం అంతా మొదటి బూర రక్షణ సందేశానికి సాదృశ్యం ఆరవ మొదటి ముద్ర మొదటి ముద్ర రక్షణ సందేశానికి సాదృశ్యం ఎంత త్వరగా మీరు మార్పు చెందితే అంత మంచిది అన్న హెచ్చరిక అక్కడ మనం మొదటి బూరతో చూస్తున్నాం చివరి బూరకు వచ్చేప్పటికీ ఆరవ బూరకు వచ్చేప్పటికీ తీర్పు అన్ని ఆరంభమైపోతుంది అనేది అయితే ఈ లోకానికి తీర్పు దేవుని యొక్క ఉగ్రత లోకం మీద పడక ముందు ఏడవ అధ్యాయం చూపిస్తున్నాడు మరొక అవకాశం ఏడవ అధ్యాయం ఈ ఏడవ ఏడవ అధ్యాయులు ఏం చేస్తున్నామంటే ఈ లోకం మీదికి దేవుని యొక్క ఉగ్రత రావడము ఆరంభం కావడం మనం చూడబోతున్నాం అయితే ఆ ఉగ్రతకు ముందు దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఉన్న వారిని అందరినీ ముందుగానే ఎట్లా కాపాడుకుంటున్నాడు అనేది ఇక్కడ హెచ్చరికలాగా చెప్పబడింది ఏలియాని గూర్చిన ఉపమానం మనం కొన్నిసార్లు ధ్యానించినాం ఎంతమంది గ్యాప్ కొందో నాకు తెలియదు కానీ ఏలియాని గూర్చిన ఉపమానం అంటే ఏంటంటే ఏలియా ఆ మరణము దాని తర్వాత నరకం ఈ రెండింటికి సంబంధించిన విషయాలు ఉదయం మాట్లాడుతున్నాను మరణం వెంట నరకం పోతూ ఉంటుంది అనేది కాబట్టి ఏలియాని మరణం వెంటాడుతుంది ఎజబెల్ వెంటాడుతుంది అయితే ఎజబెల్ని తప్పించుకొని ఆయన ఒక పర్వతము గుహలలో దాచుకున్నాడు బహుగా బాధపడుతున్నాడు దేవుని మీద అలుగుతున్నాడు నన్ను త్వరగా చంపేసి అనీష్ కానీ దేవుని తెలిసే వెలియా నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది నేను ఇంకొక ఇంకొక పట్టణానికి ఇంకొక దేశానికి తీసుకెళ్తున్నా ఉత్తర దిక్కున నువ్వు సుడిగాలి చేత ఆ యొక్క పైకి కొనిపోబడతావు నుంచి నేను నిన్ను ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున పెట్టబోతున్నాను అక్కడి నుంచి నువ్వు సిరియా దేశం రాజుకు ఆయనను పట్టాభిషేకం చేయాల్సి వస్తుంది దాని తర్వాత నువ్వు దక్షిణ దిక్కున రాజుకి ప్రవచించాల్సి వస్తుంది నీకు ఇంకెక్కువ పని ఉంది ఇక్కడికి అయిపోయింది అనుకోవద్దు ఎలియా అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు దేవునితో మాట్లాడుతుండే ఏలియా నేను ఒక్కడనే రోషం కలిగి పౌరుషం కలిగింది పక్షంలో పడినంటే నువ్వే ఎలియా నేను నా ఇంకా ఏడు మందిని నేను జాగ్రత్తగా భద్రపరచుకున్నాను బయలు నాకు నమస్కారం చేయని ఏడు మందిని నేను జాగ్రత్తగా భద్రపరచుకున్నాను అంటున్నాడు ఆయన ప్రతి ఒక చిన్న గుంపుని కాపాడుకుంటున్నాడు అన్న విషయాన్ని నేను మీకు హెచ్చరిస్తున్నాను అదే రీతిగా ఇక్కడికి కూడా ఈ చిన్న గుంపు ప్రపంచమంతటి నుంచి ఏడవ అధ్యాయమంతా ఒక చిన్న గుంపుని దేవుడు కాపాడుకుంటున్నాడు అదే రెండవ వస్త్రంలో పొందినంత మనం ధ్యానించినాం అటు తర్వాత మొదటి వస్త్రం అటు తర్వాత భూమి యొక్క నాలుగు దికులలో నలుగురు దేవదూతులు నిలిచి ఉండి సముద్రం మీదనేను చెట్టు మీదనైనా గాలి వీచకుండాట్లు భూమి యొక్క నాలుగవ అది అక్కడ పోయింది నాకు తెలుగు బైబిల్ లేదు భూమి యొక్క నాలుగవ భాగం అంతే కదా బ్రదర్ అంతేనన్నాను పట్టుకొని నాలుగు దిక్కుల వాయువులను వాయువులను పట్టుకొని ఉండగా సూచితిని తిని అంటున్నాడు కాబట్టి వాయువు అంటే దేవుని ఆత్మ లేక జీవము కాబట్టి వాళ్ళు జీవాన్ని పట్టుకొనిన్నారు వాళ్ళు ఈ లోకంలోకి బయలుదేరింద్రు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు దేవుని సన్నిధి నుంచి బయటకు వస్తే చూపించిన గతంలో ఎక్కడుందో మీరు చూసుకోండి తర్వాత దేవుని సన్నిధి నుంచి బయలుదేరిన ఈ నాలుగు గుర్రాలు అనేది కూడా నేను చూపించిన ఒక రీతిగా జకరే గ్రంథంలో ఒకప్పుడు ఆయన సన్నిధి ఉండి అవి నాలుగు దిక్కుల పోయు పో వాయువులన్నీ కూడా నేను చూపించిన జకరే గ్రంథంలో అవి జకరే గ్రంథంలో నుంచి బయలుదేరి ఇక్కడ ప్రకటన గ్రంథం ఏడవ అధ్యయ దగ్గర ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి అంటే ఇది నాకు ఈ మధ్యాహ్న కాలం నుంచి నేను ధ్యానిస్తున్నాను ముఖ్యంగా కొంతకాలం క్రిందట మనము యూట్యూబ్ వీడియో కూడా చేసినాం మర్మములతో కూడిన విషయాలు అనేది అనేకమైన మర్మములు ఆయన రాకడా ముందు అనేకమైన మర్మములు ముగించే కాలానికి ఒక ముఖ్యమైన మర్మం ఏంటంటే సంఘ వధువు చర్చ్ లేక సంఘం సంఘమే ఒక మర్మంలాగా అనిపిస్తుంటుంది పాత నిబంధన ప్రవక్తలకి ఎవరికి కూడా అది బయలుపరచలేదు దేవుడు చర్చ అనే మరి మామిని వాళ్ళ కాలంలో దాన్ని ఎవ్వరికి చూపించలే అంటే ఎంత జాగ్రత్తగా ఆ యొక్క చర్చిని కాపాడుకుంటూ వచ్చిండు ఎవ్వరికి తెలియలేకుండా అనేటిది నేను ఆశ్చర్యంగా నేను ఏ ప్రవక్త కూడా దాన్ని చూపించలే దానియాలకి కొంచెంలో చూపించి చూపించేవాడు కానీ అక్కడ చూపించలే నేను చూసినాను అది గ్రంథం తొమ్మిదవ నెల ధ్యానించినప్పుడు మన ప్రభు మరణానికి సంబంధించిన విషయాల వరకు చూపిస్తాడు కానీ ప్రభు తర్వాత ఆ ప్రభు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయినాక ఏం జరుగుతుంది అనేది అక్కడ గ్యాప్ లాగా ఉంటుంది తొమ్మిదవ ధ్యామ్లో అది ఎప్పుడన్నా నేను మీకు చూపిస్తాను తెలియను కానీ దానిలకి కూడా చూపించలే చర్చ్ గురించి క్రైస్తవ సంఘం గురించి అంత స్పెషల్గా దేవుడు కాపాడండి ఈ చర్చ్ కాన్సెప్ట్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆదికాండం ముదులుకొని పాత నిబంధన కాలం ముగించేంతకు ఎవరికి చూపించలేదు దేవుడు అది అంత జాగ్రత్తగా కాపాడుకుంటు తన వధువుని ఆత్మలో ఈరోజు అది బాహటంగా ఉంది కానీ అది గ్రహించలేకపోతుంది ఇంతగా నన్ను జాగ్రత్తగా కాపాడుకుండా లేచి ఆయన కానీ అటువంటి కృతజ్ఞత భావం లేని స్థితిలో ఉన్నట్టు మనం చూస్తాం ఇక్కడ ఈ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ అయితే ఇంకా తీర్పు ఆరంభం కాబోతుంది మొదటి వచనంలో వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అయితే రెండవ వచనంలో మరియు సజీవుడకు దేవుని ముద్రగల కాబట్టి ఈ ముద్ర జీవం గల దేవుడిది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి జీవం గల దేవుడు ముద్రిస్తే జీవిస్తాము అనేది మరొక విషయం జ్ఞాపకం చేయబడుతుంది అయితే నేను కొంచెంసేపటికి జేమ్స్రాంగ్ నంబర్స్ ఎందుకంటే ఉదయం చెప్పినా కానీ జేమ్స్రాంగ్ నంబర్స్ చూడలేకపోయినానే అనేది ఒకటి బాధ ఉండే నాకు అయితే జేమ్స్రాంగ్ నంబర్స్లో ముద్ర అంటే సీల్ ఇంగ్లీష్లో సీల్ జీ అంటే గ్రీక్ పదం అది జీ అంటే ఫ్రగీస్ ఫ్రగ్ ఫ్రగీస్ అని ఉంది పదం అది గ్రీక్ పదము దాని అర్థం ఏంటంటే ఏ సిగ్నెట్ లేక రాజులకి ఆ రోజులలో ఉంగరాలు ఉండేవి ఆ ఉంగరమునే ముద్రలాగా వాడేటోళ్ళు అన్నట్టు స్టాంపు లాగా వాడేటోళ్ళు అయితే ఆ ముద్ర చూపిస్తే వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు అన్నట్టు ఆయన ఆ ముద్ర మనం చూస్తాం మహేష్ రోజు రాజు హదస వివాహం కలిసినప్పుడు మనం చూస్తాం తన దండాన్ని ఆమె దగ్గర పెట్టినప్పుడు ఆమె కాపాడబడినట్లు కాబట్టి ఇవన్నీ ముద్రలు ప్రొటెక్షన్ కొరకు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం అయితే జీ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీలో టు ఫెన్స్ ఆర్ ఇన్క్లోజ్ టు బ్లాక్అప్ అని ఉంది అంటే చుట్టూ ఫెన్సింగ్ పెడతాడు అని అర్థం ఇప్పుడు గొర్రెల చుట్టూ ఆ కంచ ఎట్లా పెడతారో అట్లా ఇక్కడ జేమ్సాం నంబర్స్ లో సీల్ అంటే ఏంటంటే టు పుట్ అ ఫెన్స్ ఆర్ ఇన్క్లోజ్ ఇన్క్లోజ్ అంటే కంచ చుట్టూ కంచె పెట్టడం అన్నట్టు ఫైవ్ ఫోర్ ట్వంటీలో ఉంది అది టు ఫెన్స్ ఆర్ ఇన్క్లోజ్ టు బ్లాక్అ అంటే ఇంకా ఎవరు ముట్టకుండా ఎవరు లోపలికి రాకుండా సీల్ చేయడం అది దాని అర్థం అన్నట్టు కాబట్టి జీవం దేవుని యొక్క ముద్ర అనేది ఇక్కడ చెప్పబడుతుంది పెద్ద శబ్దంతో వేరే ఒక దూత వచ్చి ఆ నలుగురు దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు ఆగండి భూమి కన్నాను సముద్రంకైనా చెట్టుకైనాను ఈ మూడు క్రైస్తవ క్రైస్తవత్వానికి సాదృశ్యం లేక మతపరమైన జీవితానికి సాదృశ్యం నేను ఉదయం చూపించిన జెమ్షాంగ్ నెంబర్స్ మీరు చూడండి మీకు కూడా భూమి భూమి మీద రకరకాల జీవరాశులు ఉంటాయి సముద్రంలో రకరకాల జీవరాశులు ఉంటాయి చెట్లు రకరకాల చెట్లు వాటి మీద రకరకాల జీవరాశులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మూడు క్రైస్తవ సంఘానికే సాదృశ్యం కాబట్టి భూమిలో రక ఆ భూమి మూడుగా విభజిపడము సముద్రము మూడుగా విభజిపడము చెట్లు మూడుగా విభజిపడడం అని చూస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ మతపరమైన జీవితానికే సాదృశ్యం కానీ ఒక్క గుంపు రెండో వశంలో మాట్లాడుతున్నాడు ఆ గుంపు ఈ మూడిట్లలో నుంచి బయటికి వచ్చిందనేది హెచ్చరిస్తుంది ఇక రెండవ భాష చూడండి మరియు సజుడు దేవుని ముదగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచిస్తుంది ఇంగ్లీష్లో మటుకు ఈస్ట్ అని అయితే నేను జేమ్స్ రామ్ నంబర్స్లో చూసిన ఈస్ట్ నుంచి చూడండి అనథర్ ఏంజిల్ అండ్ ఐ సా అనథర్ ఏంజిల్ అసెండింగ్ ఫ్రమ్ ద ఈస్ట్ హూ హ్యాడ్ ద సీల్ ఆఫ్ ద లివింగ్ హాట్ ఈస్ట్ అన్నప్పుడు నేను ఈస్ట్ అనే పదానికి ఏముందంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్లో నంబర్స్ లో జీత ఫైవ్ రైజింగ్ ఆఫ్ లైట్ అనుంది లేక డాన్ ఉదయించడం అనుంది లేక ఉత్తరం తూర్పు తూర్పు అన్న పదం కూడా ఉంది ఇక్కడ త్రీ ఫార్టీ త్రీ రైజింగ్ ఆఫ్ లైట్ అంటే వెలుగు ఉదయించడం అని అర్థం కాబట్టి ఈస్ట్ నుంచి రావడం అంటే వెలుగు ఉదయించడం అంటే ఆయననే వెలుగు కాబట్టి ఆయననే అక్కడి నుంచి రావడం కాబట్టి ఇది ఖచ్చితంగా యేసు ప్రభుత్వే సంబంధించింది ఈ వేరే ఒక దూత అంటే ఏసు ప్రభు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మనకి అదే రీతిగా జేమ్ నంబర్స్ జీ త్రీ ఏముందంటే టు మేక్ టు రైస్ మేక్ టు రైస్ అట్ ద రైజింగ్ ఆఫ్ స్ప్రింగ్ అప్ బి అప్ అంటే చికిర్చడము ఎదగడము అన్న పదాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి టు కాస్ట్ రైస్ లేక టు కాస్ట్ రైస్ అంటే త్వరగా లేయడం కాబట్టి ఇంకో రీతికి చెప్పాలంటే ఆయన మూడోనాడు తిరిగి లేచిండు అన్న విషయాన్ని సాదృశంగా ఉంది కాబట్టి ఆయన మృతుల నుంచి లేచిన వాడు అన్న విషయాన్ని ఈ యొక్క పదం జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు ఇవి సారణంగా మనం ఎక్కడ చూడము ఏ కామెంటీస్లో కూడా ఉండవు కానీ మనకు ఆ విధానం దేవుడు జేమ్స్ అండ్ నంబర్స్తోని వెతుక్కోడాను అప్పుడే కరెక్ట్గా ఇది ఏ స్ట్రోక్ అని మనం చెప్పగలం అయితే ఆ నలుగురు దూతలకి ఈయన పర్మిషన్ ఇస్తుండే అన్న విషయాన్ని కూడా అక్కడ రెండవ వర్షంలో మనం చూస్తున్నాం అయితే మా మా అన్న పదం పొద్దున నేను మీకు చూపించిన మా అనేది అంటే మూడో వర్షంలో ఈ వేరే ఒక దూత మాట్లాడుతుంటూ ఆ తక్కుని నలుగురు దూతలు మొత్తం ఐదు మంది అన్నట్టు ఆ మొదటి నలుగురు దూతలు దేవుని యొక్క హస్తకృత్యంలో కానీ ఈ రెండవ వచనంలో ఉన్న దూతం మటుకో వేరే ఒక దూత అధికారం దూత ఆయన చెప్పినట్లు తగ్గిన నలుగురు దూతలు మాటలు వినాల్సిదే అయితే ఆ దూత ఏమని మాట్లాడుతున్నప్పుడు ఈ దూత మేము మా దేవుని దాసులను అని చెప్తుంది కాబట్టి ఇక్కడ ఒక గుంపు గురించి మాట్లాడుతుడు దేవుని దాసులు వీళ్ళు అయితే ఒక చిన్న గుంపుని నేను ముద్రించబోతున్నాను వాళ్ళ ముద్ర అయ్యేంత వరకు ఈ లోకానికి మీదికి మీరు ఏం చేయడానికి వీలైంది మీకు అధికారం ఇచ్చినాను కానీ వీళ్ళని ముద్రించి కాపాడుకుండేంతవరకు ఈ లోకానికి ఏం చేయొద్దు హాని అని ఆ దూతకి ఆ నలుగురు దూతలకి తన ఆజ్ఞ ఇచ్చినట్టు మనం మూడో వర్షంలో చూస్తున్నాం అది పెద్దగా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాం వీళ్ళని ముద్రించేంతవరకు ఈ లోకానికి ఏ హాని చేయొద్దు కాబట్టి నాలుగో వర్షంలో నేను ఇప్పుడు మీకు అది చూపిస్తున్నాను మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని చూడండి ఎంత కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇస్రాయల్ల అన్నిటిలో ఈ పదం మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో అన్నప్పుడు ప్రతి క్రైస్తవ గుంపు ప్రపంచం వీళ్ళు శారీరకంగా ఉన్న ఇస్రాయల్ దేశం గుంపులు అనుకుంటున్నారు కానీ ఇవి కానీ కావని నేను రుజుపరుస్తున్నాను ఎన్నిసార్లు రుజువుపరుస్తున్నాడు గతంలో ఎందుకంటే పౌలు వలననే ఇవన్నీ మనకు బయలుపరచబడ్డాయి పౌలు ఈ విషయాన్ని మనకి ఎంతో తేడాగా చూపించండి ఈరోజు నేను మరోసారి మీకు చూపిస్తే ఎందుకంటే ఇది ఇంకొక ఫైనల్ ఆపర్చునిటీ ఇస్రాయేల్ ఎవరో నీకు తెలియకపోతే నీకు బైబుల్లో ఏ వాక్యం అర్థం కాదు ఎట్టి పరిస్థితులు అర్థం కాదు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి నువ్వు ఏం వింటున్నావో ఏం ప్రకటిస్తున్నావో ఈరోజు కూడా నువ్వు అదే ప్రకటిస్తున్నావు అదే వింటున్నావు అంటే నువ్వు మార్పు చెందలేదన్నట్టు ఎందుకు చెందలేదంటే బైబిల్లో ఇస్రాయేల్ అంటే ఎవరో నీకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అందుకు అర్థం కాదన్నట్టు కాబట్టి ఈ రోజు ఇంట్లో మరోసారి నేను దాన్ని కంక్లూడ్ చేయబోతున్నాను ఇక మీదట మళ్ళా దాని గురించి మనం దీర్ఘంగా ఎప్పుడు ధ్యానించాం ఇస్రాయేల్ అంటే ఎవరు అనేది పాత నిబంధన కాలమే కానీ కొత్త నిబంధన కాలమే కానీ అంటే ఆ రోజే కానీ ఈరోజే కానీ ఇస్రాయేల్ అంటే దేవుని దృష్టిలో ఎవరు అనేది నేను కొంచెం సేపటి చూపిస్తా దానికంటే ముందు చేయండి మరియు ముద్రింపబడ్డ వారి లెక్క చెప్పగా వింటనే ఇస్రాయేలీల గోత్రములన్నిలో ముద్రింపబడిన వారు లక్ష నాలుగు వేల మంది బాగా రాస్కోండి పదాలు లక్ష నలభది నాలుగు వేల మంది అన్న విషయం ఇక్కడ బహుతేటగా చెప్పబడింది అయితే ఆ లెక్క ఆ ముద్రించబడ్డ వారి లెక్క ఎంత లక్ష మంది చెప్పబడింది అయితే తొమ్మిదవ వర్షంకి వచ్చేప్పటికీ అటు తర్వాత అనుంది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి అటు తర్వాత అంటే ముద్ర ముగించిన తర్వాత దేవుని దాసులు సీల్ చేయబడ్డాక అంటే వాళ్ళ చుట్టూ కంచె వేసినాక సీలింగ్ తర్వాత అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండియో ప్రతి వంశంలో నుండియో ప్రజల నుండియో ఆయా భాషలు మాట్లాడాల నుండియో వచ్చి ఎవడను లెక్కింపజరిగే ఒక గొప్ప జన చదువుల తొమ్మిదో వచ్చిన చివరి భాగం ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడను వారి వారు తెల్లని వస్త్రములు ధరించుకొని వారై ఖర్జ్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెల ఎదుటను నిలవబడి చూడండి ఇది దీనికి సంబంధించిన విషయంగా నేను చాలా కాలం కిందట ధ్యానించినాము వీళ్ళందరూ గొప్పజనం అప్పుడు తిరిగి వస్తారు ఎటు తర్వాత లక్ష వేల మంది సీల్ చేయబడ్డాక ఈ లోకంలో సీల్ కాకుండా విడబడ్డ వాళ్ళు వీళ్ళందరూ సీలింగ్ అవసరం వాళ్ళు మా కొద్దాన్ని తృణీకరించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ గొప్ప జనం రకరకాల భాషలు రకరకాల తెగల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అప్పుడు మహాశ్రమల వాళ్ళ కాలాలు ముగించుకొని చివరికి మేము చేసింది తప్పు అని పశ్చాత్తాపడి అప్పటికి వారి గొంతుల మీద కథలు ఉండడము మరణం రుచి చూడడము తెగులతోనూ మనం చూస్తున్న మీరు చెగులతో ఎంతమంది చనిపోతున్నారు ప్రపంచంలో ఉదయం చూపించేది మీకు ఆ నాలుగవ గుర్రపు దానికి అధికారం ఇచ్చింది దేవుడు వాళ్ళని మరణం మరణానికి అప్పగించడానికి మరణంతోను రకరకాల విధాలుగా వాళ్ళు తెగులతోనూ వాళ్ళందరూ మరణించడం అన్న విషయాన్ని ఒక దిశ ఒక ఒక ఒక ఒక తట్టు తప్పించుకుంటే ఇంకొక తట్టు దొరకడం అన్నట్టు వాళ్ళందరూ అందరూ మరణానికి పోతున్నట్టు వీళ్ళందరూ దేవుని సన్నిధికి వచ్చిండ విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం పదవచంలో సింహాసనాశనం మా దేవునికి గొర్రెలకును మా రక్షణ కై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పింది చివరికి వీళ్ళందరూ వస్తారే అదే మీకు చూపించిన మత్స్వర్ ఇరవై ఐదు బుద్ధి లేనిక ఎన్నికలు బుద్ధిగల కనికలు బుద్ధిగల కన్నికలు ముద్రించబడ్డ లోపల తలుపులు సీల్ చేశాడు పెళ్లి కుమారు రాగానే వాళ్ళందరూ గదిలోకి వెళ్ళిపోయినారు బుద్ధిగల తలుపులు క్లోజ్ అయిపోయినాయి సీల్ వీళ్ళు బయటనే ఉండిపోయినారు బుద్ధిలేని కన్నికలు బయట ఉండి శ్రమల గుండా పోయి దెబ్బతిని మరణించి అప్పుడు ఇక్కడ తొమ్మిదవ వర్షంలో కాబట్టి మీకు మతవార్త ఇరవై యాదవ అధ్యాయము లో ఉన్న గ్యాప్స్ అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో ఉన్న వచనాన్ని చూస్తే కానీ మీకు అర్థం కాదు వాళ్ళు చివరికి దేవుని సన్నిధికి వస్తారు చివరికి పెళ్లి విందుకు పాల్గొందుతున్నారు అన్న విషయాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను దేవదూతలు చూడండి ఇక్కడ ఆ సింహాస్నాసండి నమ్మ దేవునికి గొరప రక్షణకి సోత్రం అని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పింది దేవదూతలు అందరూ ను సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలబడి ఉండేరి ఇంత గంభీరంగా ఉంటుందో ఊహించుకోండి పరలోకంలో ఈ ఈ సీన్ మనం అందరం అది ఖచ్చితంగా చూడబోతున్నాం దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలబడి ఇంత గంభీరమైన పరిస్థితి అక్కడ వారి సింహాసనం ఎదుట సాసంగా పడి ఆమెన్ యుగ మా దేవునికి స్తోత్రముయు మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పొచ్చు దేవునికి నమస్కారం చేసింది పెద్దలలో ఆమె పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అని నన్ను అడిగాను నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇతడు అత వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు మహాశ్రమల నుండి వచ్చిన వారు అండర్లైన్ చేసుకుండే పాయింట్ బుద్ధి లేని వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ మహాశ్రమల నుండి వచ్చిన వారు గౌరవపిల్ల రక్తంలో తమ వస్త్రములను గుతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది ఎప్పుడు మహాశ్రమలలో కాబట్టి ఈ వాక్యాన్ని ఆడి నుంచి ముందు కొనసాగాను ఎందుకంటే నేను మటుకు ఆ ముద్రకు సంబంధించిన విషయాలే ఇప్పుడు మీతో ధ్యానించాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ సీలింగ్కి సంబంధించింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము సెప్టెంబర్ పదవ ఇది వాక్యం రికార్డింగ్ ఉంది ఆన్లైన్ ఇంటర్నెట్లో మనది ఒక గంట మీద ఉంది సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్ అని రికార్డింగ్ మీకు ఓపిక ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని వినండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అవర్ నేను ఇప్పుడు సేవ్ చేయగలను ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్లో మీకు ఇది ఆల్రెడీ దేవుడు ఇచ్చే అవకాశం ఎంతమంది మీరు ఇది విన్నారో నాకు తెలియదు లేక పోగొట్టుకున్నారో నాకు తెలియదు అవకాశం కానీ నేను మనకు వాటిని వేస్ట్ కానివ్వకుండా రికార్డింగ్ చేస్తున్నా చేసి ఇంటర్నెట్లో పెడుతున్నా నాకు తెలుసు ఆ రోజులతో పాటు డేట్స్తో పాటు నేను అన్ని జాగ్రత్తగా చాలా సిస్టమేటిక్గా అన్నీ రాసి పెట్టుకుంటున్నాను ఆయన సిస్టమ్లో కంప్యూటర్లో ఏ నేను వేస్ట్ చేయలేదు ఏజ్ వేస్ట్ చేయని అని సీలింగ్ ఆఫ్ ద సెయిమ్స్ సెప్టెంబర్ టెన్త్ టూ థౌజండ్ నైన్టీన్లో రికార్డ్ అయింది ఇది మీరు అది వింటే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది ఈ లక్ష నలభై మందికి సంబంధించిన విషయం బహు డీటెయిల్డ్గా నేను అక్కడ దాన్ని చూపించగలుగుతాను కాబట్టి మీకు అవకాశం ఉంటే మీరు మరోసారి దాన్ని చూడండి అయితే ఈ లక్ష నలభై నాలుగు వేల సంబంధించిన వాక్యము తిరిగి ప్రటన గ్రంథము పద్నా పద్నాలుగవ అధ్యాయంలో వస్తుంది ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అది ఆశ్చర్యం అయితే ఇక్కడ వారికి సంబంధించిన విషయాలు కొన్నే ఉన్నాయి ఎక్కడ చూస్తామంటే ప్రటన గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవచనంలో మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇజ్రాయలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్ష నలభై నాలుగు మంది అయితే నేను చూసినాను చాలా రకరకాల వాక్యాలు ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఇటువంటి జ్ఞానంలో మనం ఉన్నాం కాబట్టి ఎవరు పాస్టర్లు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా మనకు తెలిసిపోతుంటుంది వీటికి సంబంధించిన విషయాలు వాళ్ళు మాట్లాడతారని అయితే క్యాథలిక్ మతస్థులు ఏమంటారు తెలుసా ఈ లక్ష నలభై నాలుగు వేల మంది మేము అంటారు ఎహోవో విట్నెస్ అది ఎహోవ వాళ్ళు కూడా అంటారు ఇది మేమంటున్నారు అందరు మేము మేము అంటారు కానీ క్రైస్తవులు మటుకు మేము చాలా ఆశ్చర్యమైంది రక్షణ అనుభవం లేని ఈ లక్ష మంది మేము అని చెప్పుకుంటుంటే రక్షణ అనుభవం ఉన్న అసలు వాళ్ళకి తెలంగాదు లక్ష నలభై మంది అన్న అంశం అంత భయంకరం ఉంది చూడండి క్రైస్తవ జీవితం విచ్చు నీ గుర్తింపు అసలైంది ఇది నేను ఉదయపాల మా ఉదయకాలంలో మాట్లాడుతున్నాను నీ గుర్తింపు వ్యక్తిగతమైనది కాదు నీ గుర్తింపు ఒక గుంపుకు సంబంధించింది ఏ గుంపులో ఉంటేవో గుర్తురిగి తెలుసుకో ఒక పాట పాడేటోళ్ళం గతంలో ఇప్పుడు నేను గ్రహించగలుగుతున్నాను నువ్వు ఏ గుంపులో ఉన్నావో గ్రహించగలగా నువ్వు అయితే నాలుగవ వచ్చినంలోనే ఉంది లక్ష మంది అయితే అక్కడ మీరు ఐదవ వచనం నుంచి చూడండి యూదా గోత్రము ఆరో వచనం అషేరు గోత్రము దాంతరత తర్వాత ఏడవ వచనం షిమ్యూను గోత్రము ఎనిమిదవ వచనము జబులును గోత్రము తొమ్మిదవ వచనం అట్లా మనం అన్ని చూస్తున్నాం గోత్రాలు జబులుని గోత్రము యోసపు గోత్రము బెన్యమీని గోత్రము అట్లా లెక్క చూస్తూ ఉన్నాం అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ గోత్రాలు మళ్ళీ మీరు ఎక్కడ చూడగలరంటే ఆది కాండంలో చూస్తారు చూడండిసారి ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఒకసారి ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము యాకొక తన మొదటి వర్షం యాకొక తన కుమారును పిలిచి పిలిపించి ఇట్ల నేను మీరు కూడిరండి అందరూ ఐక్యత కలిగిరండి అంత్య దినంలలో అంటే ఈ కాలం టైంకి మన టైంకి నాలుగు వేల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ విషయం ఇది అంత్య దినంలలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను యాకొక్కు తెలియదు ఇది ఆయన తర్వాత అంత్యదినలో ఇవి ఆత్మీయంగా మారిపోతాయని ఆయన తెలియక వీటిని ప్రవచిస్తున్నాడు అందుకే నాకు ఆశ్చర్యం ప్రవక్తలు ప్రవచించరు కానీ అది వాళ్ళ కాలంలో నెరవేరినప్పుడు వాళ్ళు ఎట్లా గ్రహించగలరు బహుహెట్లుగా నెరవేరు కొన్ని వేల సంవత్సరాల తర్వాత నెరవేరబోతుంది ఈ ప్రవచనాలు వాళ్ళు ఎట్లా గ్రహించగలరు ఈరోజు వాళ్ళ కవచనం కూడా ఉండదు కదా ఎందుకంటే వాళ్ళ కాలంలో నెరవేరినప్పుడు వాళ్ళకి దాన్ని ఆనందించగలరు కేవలం ప్రవచించాలి అంతే కానీ ఆనందించలేకపోయినా దానివల్ల కాలం కూడా అంతే ఆయన జీవితంలో చాలా మటుకు ప్రవచనాలు ఆనందించలేకపోయింది ఆయన కానీ అర్థం కావట్లేదు అడుగుతున్నాకేమీ అర్థం కావట్లేదు అంటాడు పదమూడు దినాల తర్వాత గేవరల్ దూత్ వచ్చి చెప్పుకున్నాడు దాని అర్థం తొమ్మిదవ అధ్యాయంలో కాబట్టి అంటే ఆయన పదమూడు పదమూడు దినాలు కాదు పదమూడు సంవత్సరాల తర్వాత దూత్ వచ్చి మాట్లాడుతుంటే పదమూడు సంవత్సరాలు ఆయన కళ గురించే ప్రార్థన చేశాడు నాకు ఇంకా అర్థం కావట్లేదు ప్రభా నాకు ఇంకా అర్థం కావట్లేదు ప్రభా ఆ పదమూడు సంవత్సరాల తర్వాత గాబరేంద్రుడితో వచ్చి మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు అంత సునీసంగా రావు దేవుడి కూడా తెలుసు ఇవి చెప్పి కూడా ఏం లాభం చెప్తే నీ కాలంలో నెరవేరవు ఒక తరము కాలంలో నెరవేరబోతుంది అది చాలా సంవత్సరాల కాబట్టి దేవుడు దానికేం చెప్పినప్పుడు కేవలం వీటిని రాసి సీల్ చేసి పడే ముద్రించేసి నీ కాలంలో నెరవేరవు కాబట్టి నీకు అర్థం కానవసరం లేదు కానీ కొంతకాలం తర్వాత ఇవన్నీ నెరవేరుతాయి ఒక ఐదు వందల సంవత్సరాలు నాలుగు ఐదు వందల సంవత్సరాల తర్వాత నెరవేరితే ధాన్యులు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ చూస్తే తొమ్మిదవ అధ్యాయంలో మొదటి గోత్రం చూడండి మూడవ వచనం రూబేని గోత్రం దాని తర్వాత షిమ్యుని గోత్రం ఐదవ వచనం దాని తర్వాత లేవి గోత్రం ఇవి మనకి కూడా కనిపిస్తాయి దిద్దుపదేశాల కనిపిస్తాయి సంఖ్యాకాండాల కనిపిస్తాయి ఇవన్నీ మళ్ళీ పేర్లు మొదటిది రూబేను రెండవది సిమియోను గోత్రము మూడవది లేవి గోత్రము నాలుగవది యూధా గోత్రం ఇక్కడ చూడండి నాలుగవది యూధా గోత్రం దాని తర్వాత ఇసాకారు జబులూను దాను నఫ్తాలి గాదు అషేరు పన్నెండు అయిపోయినాయి దాని తర్వాత యోసెప్ దాని తర్వాత బెనియామిన్ అషేరుకి పది యోసేపు పదకొండవ వాడు బెనియామీను పన్నెండవ వాడు రూబేను సిమియోను లేవి యూదా ఇస్కా ఇసాకారు జెబులును దాను నఫ్తాలి గాదు అషేరు యోసేపు బెనియామీన్ ఈ పన్నెండు గోత్రాలు ఇక్కడ అయితే ఇప్పుడు చూడండి ప్రకటన కింద ఏడేవాదాం ఐదవ చూడండి మొదటి గోత్రం ఏముందడా రూబేను లేదు రోల్ రివర్స్ అయిపోతాయి అది నేను మీకు ఎన్నిసార్లు చెప్తున్నా ప్రవచనాలు పాత నిబంధన కాలంలో ఉన్న గోత్రాల ఆర్డరు ఇక్కడ లేదు చూడండి యూదా దాని తర్వాత ఆరవచనం అషేరు దాని తర్వాత షిమ్యూన్ యూధా అషేరు అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సిమ్యూన్ రెండో వాడు అక్కడ ఇక్కడికి వచ్చేప్పటి మూడో వాడు అయిపోయింది యూదా నాలుగో వాడు అక్కడ ప్రారం గంధంకి వచ్చేప్పటికీ మొదటి వాడ తర్వాత షిమ్యూను జబులూను దాని తర్వాత ఎక్కడ చూస్తున్నాము షిమ్యూన్ తర్వాత లేవి గొప్పలా మనకి అషేరు యూధ అషేరు షిమ్యూను లేవి ఎప్పుడన్నా మీరు ఇట్లా ఒక పేపర్ తీసుకొని రాసుకోండి ఆది ఉన్న ఆర్డరు ప్రటంలో ఉన్న ఆర్డర్ చూస్తే ఎవరు మాయమైపోయారు కొంతమంది లేరు అక్కడ మీరే చెప్పాలి ఎవరెవరు మాయమైనరు అషేరు నఫ్తాలి ఫస్ట్ది అషేరు సారీ ఫస్ట్ది యూధ ఐదవ అధ్యాయం లు చూస్తున్నాం ఐదవ వచనంలో యూధ ఆరవశంలో అషేరు అషేరు తర్వాత నఫ్తాలి నఫ్తాలి యాక్చువల్ ఎనిమిదవ గోత్రం నఫ్తాలి ఎనిమిదవ గోత్రంలో ఉండాల్సిన నఫ్తాలి ఇక్కడ మూడవ గోత్రానికి వచ్చిండు మనిషే గోత్రంగా అనిపిస్తుంది ఇక్కడ అసలు మనిషి గోత్రం ఎక్కడుంటే తొమ్మ ఆదికాండం నలభై తొమ్మిదిలో లేదు మనిషి గోత్రం ఉంది జోసఫ్ కుమారుడు కదా మనిషి అవున ఉంది మనిష్య ఉంది ఇక్కడ కానీ ఇక్కడ లేదు మన నలభై తొమ్మిదిలో ఉండదు ఆదికాండం నలభై తొమ్మిదిలో ఉండదు ఆదికాండం నలభై తొమ్మిదిలో యోసేప్ ఉంటాడు యోసేపు తర్వాత బెన్యమీని అంటాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే దాని మిస్ అయింది ఇంకేమో మిస్ అయిన చూడండి షిమ్యూను ఇషాకారు మనిషి అక్కడ ఉంది పద ఇషాకారు జెబలును దాని తర్వాత యోసెప్ ఎఫ్రాయి గోత్రం మాయమైంది దాను గోత్రం మాయమైంది చూడండి జాగ్రత్తగా ఎఫ్రాయిం గోత్రం మాయమైంది దాను గోత్రం మాయమైంది రెండు గోత్రాలు ఇక్కడ యోసెప్కి రెండు భాగాలు ఇచ్చింది ఇక్కడ యోసెప్ గోత్రం ఉంది యోసేపు కుమారుడైన మనిషికి కూడా సెపరేట్ స్పెషల్ ఉంది ఇక్కడ అవకాశం ఇది ఫస్ట్ మీకు అర్థమవుతే లక్షా నాలుగు వందల నాలుగు వేల మందికి సంబంధించిన బోధ చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో నేను అనేది ఏంటంటే అక్కడ ఉన్న ఆర్డర్ పాత నిబంధన కాలంలో ఉన్న ఆర్డరు కృత్ర నిబంధన కాలంలో ఉన్న ఆర్డరు ఒకటే రీతిగా లేదు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళైపోని చూపిస్తున్నాడు పాత నిబంధనలో యూధ నాలుగవ గోత్రం అయితే ఇక్కడికి మొదటి గోత్రం అయిపోయాడు ఆశ్చర్యం ఏంటంటే బెన్యామీన్ గోత్రము చివరికి ఉడిక్కైంది ఇక్కడ కూడా జగసేపు గోత్రం కూడా కాబట్టి వీళ్ళంతా ముద్రించబడ్డవారు అని చెప్తున్నాడు అయితే చాలామంది ఖచ్చితంగా ఇస్రాయల్ ప్రజలే వీళ్ళు అనుకుంటారు కానీ కానే కాదు ఇది ఎందుకంటే ఇప్పుడు అవన్నీ నేను త్వర మీకు చూపిస్తాను మొదటిదిగా వీళ్ళు ఎవరు అనేది రోగి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఎవరన్నా స్పీడ్గా చదివితే ఇంకా పాలు రోగి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వర్షాలు ఎవరన్నా చదవండినకు ఈ వాడు ఈడు పౌల్ పౌల్ ఏం చెప్తుందంటే బాహ్యామ్నకు యూదైన వాడు కాడంటే శరీరంలో యూధ యూత యూదులుగా పుట్టిన వాళ్ళు యూదులు కారు అని చెప్తుంది ఫర్ హీ ఇస్ నాట్ అ జ్యూ విచ్ ఇస్ వన్ అవుట్ ఇప్పుడు చదివారు శరీరం మందు సున్నతి సున్నతి కాదు ఇరవై తొమ్మిది ఇరవై అయితే అంతరంగ మందు యూదుడైన ఇక్కడ ఉంది నిజమైన యూదులు ఎవరు నిజమైన యూదులు ఎవరంటే బాహ్యంగా ఈ లోకంలో పుట్టిన వాళ్ళు యూదులు కారు ఇస్రాయల్ దేశంలో పుట్టినంత మాత్రం ఇస్రాయల్ పేరు కారని చెప్తుంది ఈ వాక్యం కానీ అంతరంగ మందు మార్చబడ్డ వాళ్ళే నిజమైన యూదులని ఈ వాక్యం చెప్తుంది మరోసారి చదువు ఇరవై అయితే అంతరంగ మందు వాడే యూదుడు కాబట్టి నూతన నిబంధన అనుగ్రహించ మనకు అనుగ్రహించబడ్డప్పుడు మన ప్రభు హృదయంలో ఆది గ్యాప్ కానీ చేయబడుతుంది ఏంటంటే పాత నిబంధన కాలమైనా కృత నిబంధన కాలమైనా అంతరంగందు యూదులుగా మార్చబడ్డ నిజమైన యూదులు కానీ ఇస్రాల్ పథలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము ఈ దేశంలో దేవుడు మా దేవుడు అన్నీ మాయే ప్రవక్తలు మా ధర్మశాస్త్రం మాదే మేము స్పెషల్ అనుకుంటున్నారు కానీ బైబుల్ అంటే అట్లా కానే కాదు అంతరంగ ముందు నువ్వు యూధంగా మార్చబడతావనే నిజమైన యూధునివి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటాయి అది ఆ రోజుకైనా ఈ రోజుకైనా ఒకటే అన్న విషయాన్ని అక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంటే దాన్ని ఏమనము జ్ఞాపం చేస్తాం కలితలు రాసిన పత్రిక ఉందన్న అబ్రహం సంతానం మాత్రం అందరూ పిల్లలు గారు అంటారు కదా రోములు రాసిన పత్రికలు నేను చూద్దాం రాదు ఇంకోటి రోమి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయులు తొమ్మిది రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడో వచ్చినం అన్నా బొమ్మలలో కొన్ని తొమ్మిది ఏడవ వచ్చినం మీరు బ్రదర్ తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చినం అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరు పిల్లలు కారు కానీ అక్కడనే ఆగదు అట్లా ఆగండి కొంచెం సేపు ఎందుకంటే ఆ ఫస్ట్ వచనం అర్థమైతే చాలా అబ్రహాము సంతానమైనంత మాత్రమున అందరూ పిల్లలు కారు చాలా అబ్రహాము సంతానం అయినంత మాత్రమున పిల్లలు కారు అని చెప్తుంది చాలా తేటగా పౌలికి ఇవన్నీ ఎప్పుడు అర్థమైపోయినాయి అబ్రాహం మేమంతా అబ్రాహం సంతానం మా తండ్రి అబ్రహాం చెప్పుకుంటారు స్పెషల్ గా అబ్రాహా సంతానం అయినంత మాత్రం అంటే అబ్రాహం గర్భం పుట్టినంత మాత్రంన మీరు అబ్రహాం పిల్లలు కాదు అని చెప్తున్నాడు పౌలు కానీ ఏమని చెప్తున్న తర్వాత ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును ఇస్సాకు వలన అయినది నీ సంతానం తర్వాత అనగా శరీర సంబంధమైన పిల్లలు శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు చూడు బ్రదర్ ఎంత తేటగా ఉంది ఇక్కడ శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు అంటే ఇస్రాయల్ దేశంలో పుట్టినంత మాత్రంనా నువ్వు అబ్రాహము సంతానం కాదు ఇస్రాయల్ దేశంలో పుట్టినంత మాత్రంనా నువ్వు దేవుని పిడవు కావుల రాష్ట్రపత్రిక రెండవ దేలా చూసినాం ఇందాక అంతరంగ ముందు యూదున్గా మార్చబడ్డవాడే అంటే నీ హృదయం సున్నతి నీ హృదయకి సున్నతి కలుగుతేనే కానీ నువ్వు యూదునివి విగావు ఇక్కడికి వచ్చినప్పటికీ శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారంటుంది మళ్ళీ ఎవరు అసలైన పిల్లలు అక్కడ చూడండి మన చదువుతారు తర్వాత గాని వాగ్దానం వాగ్దాన సంబంధమైన పిల్లలు దేవుని సంతానం ఎంచబడును వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం ఎంచబడును దేవుని పిల్లలు ఎవరు దేవుని సంతానం ఎవరంటే వాగ్దాన సంబంధులు వాగ్దాన సంబంధులే కాబట్టి అబ్రాహ్మకు చేపట్ట వాగ్దానము మనకు అనుగ్రహించబడితేనే మనమే ఆ పిల్లలం అంతరంగ మందు హృదయ సున్నతి కలిగిన వారే అసలైన యూదులు ఇప్పుడు క్రైస్తవులనే పదం ఎక్కడికి వెళ్ళొచ్చింది అన్యులు పెట్టిండ్రు అపోసలకరలు చూస్తాం మనం ఫస్ట్ టైం క్రైస్తవులు అని ఎవరు పేరు వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళు క్రైస్తవులని అన్యులు చెప్తున్నారు అప్పస్ల గురించి వీళ్ళు క్రైస్తవులు అంటా అని చెప్తున్నారు మనం ఎవరని చెప్పుకోము నేను క్రిస్టియన్ అని చెప్పుకోనుగా నేను బైబిల్ బిలీవర్ నేను చెప్తాను ఎవరికైనా నేను అపోస్ల బోధలు ఉన్నవానని చెప్తాను నేను ప్రభుని వెంబడిస్తున్నానని చెప్తాను బైబిల్ బిలీవర్ అని చెప్తాను సాధారణంగా నేను బైబిల్ని కానీ అన్యులు అపోస్ల కారంలో కార్యంలో మనం చూస్తాము అన్యులు పెట్టిన వీరు ఎవరు అంటే వీరు క్రైస్తవులని అన్యులు పెట్టిన పేరు అంటే నీకెంతో ఆశ కలిగింది కానీ దేవుడు పెట్టిన పేరు నీకు ఆశ కలగలేదు నాకైతే దేవుడు పెట్టిన పేరే ఆశ అంతరంగం మందు యుధంగా ఆయన మరణ భూస్థాపన ద్వారా దాని ఆత్మ ఆత్మ సంబంధమైన ఆ యొక్క దేవుని పిల్లలుగా మనల్ని మార్చుకున్నాడు ఆయన మరణ భూస్థాపన ద్వారా కాబట్టి ఇస్రాయల్ సంబంధులందరూ ఇస్రాయల్ కారంటుంది అక్కడ అదే అధ్యాయంలో కాబట్టి వాగ్దాన సంబంధుల మనం వాగ్దాన వారసుల మనం అదే గళితుల రాష్ట్రపత్రిక చదివారు నాలుగో అధ్ఞయాలు చూస్తాం రాష్ట్రపత్రిక నాలుగో ధ్యానము ఇరవై ఎనిమిదో వచ్చినాం చదివారు సహోదరులారా మనము ఇసాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టిన వా పుట్టిన పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాయిని ఎలాగో హింస పెట్టెనో అలాగే జరుగుతున్నది తర్వాత ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు నేను చూస్తున్నా ట్వంటీ సెవెన్ అన్న ట్వంటీ ఎయిట్ ట్వంటీ తర్వాత ఐదవ అధ్యాయం చూస్తాం దళిత రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము నాలుగు మూడు నాలుగు ఐదు మూడవ అధ్యాయం బ్రదర్ నాలుగు ఐదు కాదు మూడవ అధ్యాయం మొదటి వచ్చిన ఇరవై తొమ్మిదవ మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు మందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అది పాయింట్ కాబట్టి వాగ్దాన సంతానం ఎవరు వాగ్దాన వారసులు ఎవరు అంటే ఇరవై తొమ్మిదవ పౌలు జ్ఞాపకం చేస్తుంటు క్రీస్తు సంబంధులే ఏసు ప్రభుని వెంబడించే వాళ్ళే అబ్రహాం సంతానం అంటుంది ఈ ఈ వాక్యం ఇది ఎవరు చెప్పలేరు కూడా ఏ చర్చ కూడా చెప్పలేదు ఈ వాక్యం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ ఏ సంఘం చెప్పలేదు ఈ వాక్యం అసలైన సంబంధులు దేవుని వారసులు ఎవరు వాగ్దాన వారసులు ఎవరు అసలైన సంతానం ఎవరు అంటే శారీరకంగా పుట్టిన వాళ్ళది కాదు అంటుంది క్రీస్తు సంబంధులు ఇది ఆత్మీయమైన జీవితం క్రీస్తు సంబంధులు ఆ పక్షం నందు అబ్రాహం వాగ్దాన వారసులం చెప్తుంది ఈ విషయమే మనం అర్థం చేసుకోవాలా వ్యవహార వచనంలో దాన్ని జ్ఞాపకం చేస్తుండడు అబ్రహంనకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు కాక నీ సంతానమునకు అన్నాడు ఏకవచనం వాడుతూ నీ సంతానమునకు అని చెప్పక నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్ అంటే అన్నట్టునే నీ సంతానం నాకు అనేను కాబట్టి ఈ వాగ్దానములు ఒక చిన్న గుంపు కోరికే రాయబడ్డాయి అదే క్రీస్తు సంబంధులు వీళ్ళు అసలు క్రైస్తవులే నిజమైన యూదులని బైబిల్ చెప్తుంది క్రైస్తవులే నిజమైన ఇస్రాయల్ బైబిల్ చెప్తుంటే నేను కాదు అని తమ జ్యేష్ఠత్వకు హక్కును అమ్మేసుకుంది క్రై క్రైస్తవ తొమ్మి ప్రపంచమంతట ఒకటే స్థితి ప్రపంచమంతట ఒకటే స్థితి నువెవరు అంటే అనిలు పెట్టిన పేరే నేను క్రైస్తవుణ్ణి క్రీస్తుని వెంబడించే వరకు క్రైస్తవులు అంటారు కావు కానీ బైబుల్ నీకు ఒక స్పెషల్ పేరు పెట్టింది అంతరంగ ముందు మార్చబడ్డావు అసలైన యూదునివి నువ్వే అని అబ్రాహం సంతానం నువ్వు క్రీస్తు సంబంధివై యేసుప్రవని సొంత రషి స్వీకరించడం వల్ల నువ్వు అబ్రామ్ సంతానమైనవు అదర్వైజ్ కాకపోయేవాడివి క్రీస్తు పక్షంగా క్రీస్తు సంబంధి అయినవి కాబట్టి అబ్రాహ్ యొక్క సంతానం అయ్యి అబ్రాహ్నలకు ప్రతి వాగ్దానం నీకు వచ్చేది ఇప్పుడు మీరు గ్రహించుకోండి మీరు ఒకసారి పోయి చూడే ఆది కాండ పన్నెండో అబ్రామ్ అబ్రాహ్నలకు చేపడ్డ వాగ్దానాలు నీ సంతానం తీసుకోలేని వాళ్ళు వాళ్ళు వద్దీలో విస్తరింప చేస్తున్నాడు మళ్ళీ అవును మీకు సంతానం రావాలి ఎందుకు రావట్లేదు మళ్ళీ మీకు సంతానం మీరు ఈ తీసుకోలేదు మీరు పొందుకోలేదు నన్ను నేనే అబ్రాహం సంతానం క్రీస్తు మరణ భూస్థాపన పురోగం ద్వారా నన్ను అబ్రాహ్ను సంతానంగా మార్చుకోండు కాబట్టి అబ్రామ్ నాకు చేపడ్డ ప్రతి వాగ్దానం నాకు రావాలా ఆయన బహుధనికుడు దేశంలో బహుధనికుడు బహు ఐశ్వర్యవంతుడు మళ్ళీ నీకేమైంది ఎందుకు తెలుసా నీకు ఐశ్వర్యము ఆశీర్వాదము ఈ వాగ్దానం నువ్వు తీసుకోలేదు ఎనిమిది సంవత్సరాలు క్రైస్తవులు ఎందుకు పేదళ్ళగా ఉండిపోయింది రీ లోకంలో క్రీస్తవులు ఎందుకు ఉజ్జీవం లేకపోయింది రీ ఆత్మీయమైన ఆశలు దేవు శారీరకమైన ఆసరాలు అసలేవు ఎందుకు లేవు నువ్వు ఈ వాదనాన్ని స్వీకరించలే ధృవీకరించిన రూ ఈరోజు ఓపెన్ అయిపోయింది నీ జీవితంలో ఇది నువ్వు స్వీకరిస్తే ఈ ఆసలని దగ్గరకు ఇంతకాలం ఆగిపోయినాయి ఇవన్నీ ఎందుకంటే నువ్వు దీన్ని స్వీకరించలే లక్ష మందికి సంబంధించిన బోధ మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ ఈ లక్ష మంది ఎక్కడి నుంచి వచ్చారంటే ఏడవ అధ్యాయం మనం తిరిగి వెళ్తున్నాము ఏడవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చిన మరియు ముద్రింపబడ్డ వారి లెక్క చెప్పగ విటిని ఇస్రాయేనిల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్ష మంది ఇప్పుడు నువ్వు అర్థం చేయాల నాకు ప్రశ్న ఇది శారీరకంగా ఇస్రాయల్ దేశస్తులకు సంబంధించిందా లేక ఇంతవరకు చూసిన వాగ్దానాల ప్రకారంగా క్రైస్తులకు సంబంధించిందా ఏ ఇస్రాయల్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ శారీరకమైన ఇస్రాయల్ గురించి మాట్లాడుతుంటా ఆత్మీయ ఇసల గురించి మాట్లాడుతున్నా దేవుని ఇసలు అంటాడు గణితులు రాష్ట్ర పత్రికలు దేవుని ఇస్రాలకు సంబంధించిందా ఈ వాక్యం ఏ గోత్రాలు శారీరకమైన గోత్రాలా ఆత్మీయమైన గోత్రాల ఇవి ఎందుకు ముద్రించుకోలే దేవుడు రక్షణ పొందిని వాడిని ముద్రించుకుంటాడా మన ప్రభుని ధృవీకరించినప్పుడు ఎట్లా ముద్రించుకుంటాడు మన ప్రభు ఆయన పక్షపాతి కదా అట్లయితే కానీ దేవుడు పక్షపాతి కాదని తెలిసి మనకు వాక్యం ముద్రింపబడ్డవారు రక్షింపబడ్డవారు రక్షింపబడ్డ వారిని పక్కకు పెట్టేసి రక్షణ అనుభవం లేని వారిని ముద్రించుకుంటాడా దేవుడు ఇంత మోసపోయిన చూడు క్రైస్తవ జీవితం గురించి ప్రపంచమంతటా భ్రష్టత్వం సంభవించాలనేసి దేశ రాష్ట్రపతి మొదట ప్రపంచమంతటా భ్రష్టత్వం సంభవిస్తారు అందరూ మోసపోతారు అందరు భ్రమలో ఉంటారు అందరూ మోసపోతారు కానీ ఒక చిన్న గుంపును దేవుడు ముద్రించుకొని కాపాడుతుంది ఎందుకంటే వాళ్ళు చూడగలుగుతున్నారు కాబట్టి ఇవన్నీ వాక్యాలు వాళ్ళు చూడగలరు కాబట్టి అయితే ఇప్పుడు నేను మీకు చూపించాల్సిన విషయం ఏంటంటే ఈ పన్నెండు ఈ పన్నెండు గోత్రాలు ఎట్లా లక్ష నలభై మంది అయిన అది నేను మీకు చూపించేసి కొంచెంసేపటికి వాక్యాన్ని ముగించేస్తాను టెన్ థర్టీకి క్లోజ్ చేసేస్తాను ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే ఎఫ్ఎస్ఏ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై అవ మనం ధ్యానించినాం కాదు గతంలో చాలాసార్లు అది మరోసారి మీకు ఇలా చూపిస్తుంది ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఎందుకంటే కేవిపిఎం కి ఫౌండేషన్ ఈ వాక్యం ఎఫిఎస్ల పత్రిక రెండవ అధ్యాయము ఇరవైవ వచనం ఎందుకు మనకి అనేకమైన మర్మములు బయలుపరచబడుతున్నాయంటే దీన్ని మనం సంపూర్ణంగా స్వీకరించినాం చూడండి ఎఫ్ఎస్ల పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అప్పోస్తలను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఎవరు నువ్వు నేను మనం కట్టబడ్డం అంటే ఎట్లా గోడలాగా దేని మీద పునాదుల మీదనే కడతారు కదా గోడలు ఏ పునాది అప్పోస్తలు ప్రవక్తలు వేసిన పునాది ఏశ్రోవే పునాది ఏశ్వ పునాది వేసింది ఎవరు అప్పోస్తలలు ప్రవక్తలు ఇప్పుడు చెప్పండి అప్పోస్తలు ఎంతమంది ప్రవక్తలు ఎంతమంది మనకు తెలుసు చిన్న ప్రవక్తల గురించి ధనించను పన్నెండు పన్నెండు కదా చిన్న ప్రవక్తలు పన్నెండు మంది అపోస్తులలో పన్నెండు మంది ఆ రెండు అటు పూర్తి ఎంత వస్తుంది పన్నెండింటు పన్నెండు లక్ష నలభై నాలుగు వేల మంది ఎక్కడికెళ్ళి వస్తున్నారంటే ప్రవచనాలని అర్థం చేసుకున్న వాళ్ళు అపోస్తుల బోధలో ఉన్నవారు ఈ సీక్రెట్ నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలే ఫస్ట్ టైం రిలీజ్ చేస్తేనే అపోస్తుల బోధల ఉన్నవాళ్ళు ప్రవచన ప్రవచనాలని అర్థం చేసుకున్న ప్రవచనాలని అర్థం చేసుకొని వాటి నడిచిన వారు వీళ్ళందరూ ప్రపంచమంతట మనలాంటి అవగాహన ఉన్నవాళ్ళు మన గ్రూప్ల ఏ రీతికైతే వాక్యలను ధ్యానించి అర్థం చేసుకుంటున్నారో ప్రపంచ అంతటి నుంచి దేవుడు అట్లా ఒక చిన్న గుంపుని ఏర్పరచుకుంటాడు మీరు అచ్చి కరెక్ట్ లక్ష నలభై నాలుగు మంది ఉంటారు బ్రదర్ అంటే మనకు తెలిసిది ఆత్మీయమైన సంఖ్య ఇది లిటరల్ సంఖ్య కాదు అంటే పర్ఫెక్ట్గా లక్ష నలభై నాలుగు సంఖ్య కాదు ఇది ఆత్మీయమైన సంఖ్య దాని అర్థం అపోస్తల బోధ మీద ఆధారపడ్డవారు ప్రవక్తలను ప్రవచనాలని కరెక్ట్గా అర్థం వారు కరెక్ట్ గుంపనే అంటే రెండింటికి సామాన్యమైన ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా తగ్గిపోకుండా రెండిటికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు మనము ప్రవచనాల మీద అపోస్ల బోధం మీద మన గోడలు మన ఇండ్లు కట్టుకోకపోతే నీ సేవ నిష్ఫలం అయిపోతుంది నీ కోడలు అవ్వడదు వంకటింకర కట్టుకుంటాం అందుకే మీకు ఇప్పుడు అర్థం కావాలా మరోసారి నేను మీకు అది జ్ఞాపకం చేస్తున్న నేది ఆమోసు గ్రంథం ఆమోస గ్రంథంలో మనం చూసినాం కొంతకాలం క్రిందట ఒకసారి చూడండి ఆమోస గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం మట్టపు అన్న వాక్యాలు కొన్ని సంవత్సరాల క్రితం జరించినాం రెండు వేల ఎనిమిది ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా నాకు మట్టబ గుండు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు యహోవా సెలవు ఇచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేళ్ల మధ్యను మట్టప గు గుండు వేయబోచున్నాను నేనికను వారిని దాటిపోను అయిపోయింది ఫినిష్ విస్తర్ ప్రజల వి జీవితం ఈ వాక్యం ఒక్కటే ఈ వాక్యం ఒక్కటే ఇంగ్లీష్లో చదువు ఇంకా జాగ్రత్తగా ఐ విల్ నాట్ అగైన్ పాస్ బై దెమ్ ఎనీ క్లోజ్ నేను వాళ్ళకి ఇచ్చిన ఎంతో అవకాశం వాళ్ళు వాడుకోలే నేను మళ్ళా ఎప్పుడు వాళ్ళ దగ్గరికి పోను అన్ని దగ్గరికి వెళ్ళిపోతాను అందుకే ప్రభు బయటికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం ఎప్పుడు అందరంలోకి వెళ్ళి ఐ విల్ నాట్ అగైన్ పాస్ బై దెమ్ ఎనీ మోర్ ఆయన వాగ్దానం చేసిండు నేను ఇక మీదట ఎప్పుడు కూడా ఇసల్పల్ దగ్గరికి వెళ్ళాను ఫినిష్డ్ అంజూరప్ప చెట్టు నేను మళ్ళా ఎప్పటికీ పోను దగ్గరికి మట్టపు గుండు దించేసిండు దేవుడు అటు గుంపు ఇటు గుంపు రెండు గుంపులు విభజింపబడ్డట్టు నేను చూపించిన రెండు గుంతులు గుంపులు కదా ఎరోబామ గుంపు ఇసాక రెండు గుంపులు అవి మీకు ఈ గుంపులు ఏం అర్థం కావాలంటే మటప్పు గుంటూ మళ్ళా వినండి అవి చాలా ఉంటాయి ఎక్కువసేపు ఉంటాయి ఎన్ని గంటలు ఉన్నాయి నా గ్యాప్ కనుక వస్తులేదు కానీ నైన్టీన్ అవర్స్ అన్నా పంతొమ్మిది గంటలుంది కదా అవర్స్ కరెక్టే నైన్టీన్ అవర్స్ ఎవరికైనా ఓపిక ఉందా మన దగ్గర సవాల్ చేస్తున్నా అంతే నైన్టీన్ అవర్స్ ఓపిక ఉందా ధ్యానించడానికి మనకుండే ఆ రోజుల లోపిక నైన్టీన్ అవర్స్ అంటే కరెక్ట్ నైన్టీన్ అవర్స్ కాదు ఒక్కొక్కసారి గంట నర గంట ఇరవై నిమిషాలు కూడా వాక్యం టూ అవర్స్ కూడా పోయిందండి ఒకసారి టూ అవర్స్ కూడా పోతుందంటే ఇప్పుడు ఊహించుకోండి 19 అవర్స్ ఇంటూ యావరేజ్ వన్ అండ్ హాఫ్ అవర్ వేసుకున్న దగ్గర దగ్గర ఎయిటీన్ అవర్స్ ఉంటుంది నైన్టీన్ అవర్స్ అంటే థర్టీ దగ్గర దగ్గర థర్టీ అవర్స్ ఉండాలి నాకు నాకు తెలిసిన కాళ్ళకి ముప్పై గంటల టైం ఉందా అంటే నువ్వు ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా విన్నా సరిపోదు అన్నట్టు అంత ఓపిక ఎక్కడిచ్చింది ఆ రోజు ప్రభు మనకిచ్చింది అంత ఓపిక ఈ రోజు కూడా ఇచ్చింది నాకు ఓపిక ఏజ్ అవుతున్నా కానీ నేను అదే ఓపిక తినాను నేను అనేకసార్లు మీకు హెచ్చరించాడు అదే ముప్పై ఏళ్ళ క్రితం ఎట్లుంటే నేను చేస్తున్న సేవా విధానం ఈరోజు ఎట్లుంది రాగా రాగా ఇంకా పెరగాల ఆసక్తి తపన కానీ తరిగిపోతూ ఉంటుంది అదే పరిణతమది ఒకప్పుడున్న తీవ్రత నీకు ఈరోజు ఉందా ఇప్పుడున్న తీవ్రత అప్పుడున్నదానికంటే పది రెంట్లుండాలా అది తపన అంటే అటువంటి సేవకులు మనకు అవసరం అటువంటి సేవకులు దేవునికి అవసరం లక్షా నాలుగు పద్నాలుగు వేల మందికి అట్లాంటి తీవ్రత ఉంటుంది కాబట్టి నీకు నిజంగా ఆసక్తి ఉంటే ఇవి నువ్వు ఎప్పుడూ నేర్చుకోవాలి ఎందుకంటే నీ దగ్గరకు వచ్చినా ఈ వాక్యాలు రెండు వేల నుంచి వస్తున్నాయి నీ ఈ వాక్యాలు నువ్వు అప్పుడు వాటిని విడిచిపెట్టినావేమో బహుశా ఇది లాస్ట్ ఆపర్చునిటీగా వచ్చి నీ లైఫ్లో దీని తర్వాత నీ వయసు దాటిపోతుంది మనసు మాంద్యం కావచ్చు కంటి చూపులు సల్లగిళ్ళచ్చు శరీరంలో వెంట తగ్గిపోవచ్చు శక్తి ఉండకపోవచ్చు నేనేం షాపా షాప్ కోసం పెడతలేను చమల కాలంలో అట్లనే ఉంటుంది కదా వ్యాక్సిన్స్ తీసుకుంటే అట్లనే తల్లి శరీరాలు అని చూపించింది దేవుడు మెల్లగా దాని యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత నీరజం అయిపోతే పిల్లలు కనలేరని కూడా నేను చూపించినవి పిల్లలు కూడా కలగరు అని కూడా చూపించే అంత భయంకరమైన అటాక్స్ దుష్టుడు చేసే మనుషుల మీద ఆయన సృష్టి మీద అందుకే దేవునికి బహు కోపమైతుంది పోతున్నాడు ఎంత త్వరగా వచ్చి శిక్షించాలి నా